ఫస్ట్ ఆ విధంగా కుంతీదేవి అంతటి పవిత్రమైన త్యాగమయమైన జీవితాన్ని గడిపింది ఆమె యొక్క కొడుకు నువ్వు మనం నువ్వు ఏమి త్యాగం చేస్తావో ఏమో అన్నట్లుగా ఆయన హే కౌంటే అని సంబోధించాడు హే అర్జున ఈ మూడు ద్వారములయ్యా గేట్వే గేట్వే ఆఫ్ ఇండియా అన్నట్టుగా గేట్వే టు హెల్ తమో ద్వారై త్రిభి ఈ మూడు ద్వారములు తామక్రో స్వలోభములనే మూడు ద్వారములు ఏవైతే ఉన్నాయో వీటి నుండి మానవుడు విముక్తుడు అయిపోవాలి విముక్త వాటి నుండి బయటపడిపోవాలి నరక ద్వారానికే తమోద్వారము అని పేరు నరకానికి ద్వారమే తమస్థుకి ద్వారము ఇప్పుడు దేహమే నేను అనే కరడుగట్టిన దేహాభిమానంతో బతుకుతూ ఆ దేహానికి రోగం వస్తే తనకే రోగం వచ్చిందని చెప్పేసి దెంగ పెట్టుకుంటూ అలా బ్రతికేదనుకోండి చచ్చిపోయి నరకానికి వెళ్ళడం మాట ఏమో ఎవరు ఎవడ కూడా వచ్చాడు ఇప్పుడే నరకం నడిపిస్తోంది నడుస్తోంది మన పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉంటాయి చూడండి వీళ్ళు అంబులెన్సులు అదే థియేటర్లు స్పెషల్ రూములు ఇలా పెట్టి పెడతారు అదంతా కూడా నరకమునకు చక్కటి దృష్ట నరకం అంటే ఎలా ఉంటుంది అంటే వెళ్ళగానే రిజిస్ట్రేషన్ ఐదు రూపాయలు వీడి రోడంతో ఉంటాడు అయినా రిజిస్ట్రేషన్ తప్పుడు ఆ తర్వాత డాక్టర్ గారు వీడిని చూస్తారు దానికి ఐదు వందలు చూసి ఒక ఐదారు టెస్టులు రాస్తారు మందు తర్వాత ఆ టెస్టులు వెనకాల జరగడంలో రోజంతా ఈ రోగి వీడికి తోడు డబ్బులు కష్టపట్టుకుని అక్కడ కడుతూ ఉండడం ఇక్కడ ఎక్స్రే తీరా అంటే అక్కడికి వెళ్ళి ముప్పై విండోకి వెళ్ళి ఐదు వేల ఐదు తీసుకుని తీరా అంటే నేను తీసుకున్నాను ముప్పై విండోకి పరిగెత్తుకు వెళ్ళి ఐదు వందలు కట్టి ఆ ఆ ఎక్స్రే పెడతాడు వీడికి పెట్టి స్విచ్ ఆన్ చేస్తాడు లేకపోతే ఆన్ చేయాలి మళ్ళీ తర్వాత రండి బయట కూర్చోండి అంటారు కూర్చోవడం ఒక గంట పోయిన తర్వాత ఎక్స్రే తీసుకొచ్చి వీడు ముఖాన్ని పారేస్తాడు వీడు మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన ఆ డాక్టర్ అక్కడ పెట్టి వెళ్ళండి ఆయన మళ్ళీ వస్తాడు తర్వాత ఆయన హాస్పిటల్లో జాయిన్ అవ్వండి సర్జరీ చేస్తాను అంటాడు ప్రతిదానికి కట్టి కటారండి సర్జరీ సో లేకపోతే మందు మాకు అలాగే ఏదో రాసే పట్టాం ఆ మళ్ళీ అక్కడికి వెళ్ళి కొనుక్కోండి మళ్ళీ రండి మళ్ళీ టెస్ట్ చేయించండి ఈ టెస్ట్ చేయించండి ఆ టెస్ట్ చేయించండి అదేమి తగ్గవు పెట్టవు ఇప్పుడు ఏం తగ్గుతాయి ఏదో వయస్సులో ఉన్నప్పుడు తగ్గుతాయి ఓ కాలు ప్రపంచంలోనూ ఓ కాలు విషయాలలోనూ ఉన్నవాడికి ఏం తగ్గుతాయి తగ్గవు ఊరికే కాలక్షేపం అంతే ఇంక ఇదే నరకం అండి ఇంతకంటే వేరే నరకమే ఒక్కర్లా ఇది ఫిజికల్ ఇంక మెంటల్ చూసుకోండి దానికి తోడు కామక్రోధ లోభములు పెట్టుకున్నాడు అనుకోండి కాబట్టి నరక ద్వారములు ఉన్నా తమోద్వారములు ఉన్నా ఒకటే సమస్త అజ్ఞానం చీకటి అజ్ఞానం అనేది చీకటి ఆ ద్వారములు సో ఏమిటి సమస్తు సమస్తు ఏమిటి ఇక్కడ చీకటి అజ్ఞానము కదా ఏమిటి అజ్ఞానము అంటే ధనము సత్యము వీడు అజ్ఞానం చీకటి ధనము సత్యము యథార్థము బాంధవ్యములన్నీ కూడా సత్యములు అంటే కొడుకు యథార్థంగా కొడుకే కోడలు యథార్థంగా కోడలే కూతురే యథార్థంగా కూతురే అని వీడు అమ్ముకుంటూ ఉంటాడు ఈ పాఠం చాలా విదూరంగా అనిపిస్తోంది మీరు ఈ పాతం తప్ప ఇలాంటి మాటలు మీకు ఎవడో చెప్పడం అందరూ ఏమని చెప్తారు నీరు ఈ పూజ చేస్తే నీకు కొడుకులు కూతుళ్ళు సుఖంగా ఉంటారని చెప్తారు అయితే రిజల్ట్ వచ్చింది అని చెప్తారు రిజల్ట్ ఈ రిజల్ట్ నేను మాటలు పట్టుకునే నేను చెప్పినట్టుగా నెంబర్ ఈ నెంబర్ నుంచి ఆ నెంబర్కి మాత్రం నీకు రిజల్ట్ వస్తుంది ఏమిటి రిజల్ట్ వస్తుంది స్ప్రిడింగ్ లో విసేసి డబుల్ యూ పెట్టు నీకు రిజల్ట్ వస్తుంది మంచి రిజల్ట్ వస్తుంది అంటే అజ్ఞానం యొక్క పరాకాష్ట తమస్సంతే ఆ విధంగా ఉంటుంది స్వయం కన్ఫ్యూజ్ పరాన్ని కన్ఫ్యూజ్ అనే మాట చాలా అల్పమైన మాట ఈ సందర్భం ఎలా ఉంటుందో కొంచెం ద్రవతిగ్గా చెప్పంటుందా అంధుల మహాసభ ఉంటాయండి ప్రపంచ అంధ మహాసభ సమావేశములు మూడు రోజులు ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖులు ఫలానా స్పెషల్ హాల్లో ఎయిర్ కండిషన్ హాల్లో జరుగును అని అంధ మహాసభ అవుతాను దానికి అందులోకి ప్రెసిడెంట్ ఎవళ్ళు అయ్యుతారు అంధుడు అయ్యుతాడు దానికి సెక్రటరీ ఎవరవుతారు అంధులవుతారు ఆ ఈ సమావేశముల ఎందు మంచి పండితులు మంచి విద్వాంసులు జ్ఞాన జ్ఞాననిష్ఠులైన పండితులు ప్రసంగముకు చేసి మార్గదర్శనము చేసేటరు అక్కడ ప్రసంగాలు ఎవళ్ళు చేస్తారు అంధులు చేస్తారు తర్వాత శ్రోతలందరూ వాళ్లలో వాళ్ళు తమ అనుభవాలని ఇచ్చి పంచు పుచ్చుకుంటూ ఉంటారు వాళ్ళు పరస్పరము సత్సంగంలో ఉంటారు అందరూ కూడా వాళ్ళందరూ ఈ శ్రోతలు పరస్పరము సత్సంగం చేసుకునే ఈ శ్రోతలు అందరూ ఎవరు అందుకే ఈ వీళ్ళు పరస్పరం వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారనుకోండి వాళ్ళు మాట్లాడుకునే దాంట్లో రూప జ్ఞానం ఉంటుందా ఉండదు ఉపన్యాసాలు చెప్పి వాళ్ళ దగ్గర రూపజ్ఞానం ఉంటుందా ఉండదు ప్రెసిడెంట్ గారికి రూపజ్ఞానం ఉంటుందా ఉండదు నీకు అర్థమైందా టాపిక్ చెబుతాను ఈ సంసారము అందరూ అలాంటి సభ వీళ్ళకి బోధ చేసి వాళ్ళు అంధులు వీళ్ళకి గైడెన్స్ ఇచ్చి వాళ్ళు అంధులు వీళ్ళలో వీళ్ళు మాట్లాడుకుంటారు ఎరా నీ నీ ఏం చేస్తున్నాడు నీ మనవుడు ఏం వాడు అమెరికాలో ఉన్నాడు వీడు ఇండియాలో ఉన్నాడు వాడు ఇంత సంపాదిస్తున్నాడు వాడు అంత సంపాదిస్తూ వీళ్ళు అంధులు ఆర్ ఆల్ బ్లైండ్ పీపుల్ నో దివారం మరి ఏమిటనుకుంటున్నారు వేదాంతా ఉంటాయి నేను అంధ మహాసమని ఊరికే వేళకోవడంగా చెప్పాను అనుకోవద్దు ఇట్ ఈస్ ఎ పర్ఫెక్ట్ ఇన్వెస్ట్రేషన్ సో వీళ్ళకి నాయకుడు అంధుడు వీళ్ళకి గైడెన్స్ ఇచ్చేవాడు అంధుడు అందరూ అంధులే తెలుసున్నవాడు ఒక్కళ్ళే అది తమస్సు ఈ బాంధవ్యములన్నీ సత్యం అనుకుంటాడు ధనము సత్యం అనుకుంటాడు అసలు ఆలోచన విచారం ఉండదు ఆత్మ ఉండదు ఆ బుద్ధి తమస్సుతో కవర్ అయిపోయినటువంటి అంచేతనే తమోద్వారము అనే అభిప్రాయం అది కామపర్వసలోభములు అటువంటి బుద్ధి నుంచి ఆవిర్భవిస్తూ ఉంటాయి తమోద్వారములు తర్వాత చాలా మంది ప్రశ్నలు అడుగుతారు తరచుగా అడుగుతారు అడిగిన వెంటనే చెప్పామనుకోండి పాపం చిన్నపుచ్చుకుంటారు రాసులో చెప్పచ్చు రాసులో కూర్చుంటే మీ దర్శనలు అన్నిటికీ సమాధానాలు మన మనందరికీ ఒక అందరికీ వస్తుంది ఎవరో ఒకరోడమే కాదు ప్రతి వాళ్ళకే వస్తుంది గృహస్థులు సన్యాసులు అనే తేడా ఏమీ లేదు ఇప్పుడు మీరు ఏదో సాధన చేస్తూ ఉంటారు ఏదో ఉపదేశ సార చదవడము వెన శ్రవణమో మననము చేస్తూ ఉంటారు ధ్యానం చేస్తూ ఉంటారు చక్కగా అన్ని విధాలా సాధన చేస్తూ ఉంటారు కానీ ఈ సాధన చేస్తూ మాకు ప్రోగ్రెస్ ఉండటం లేదు అని కంప్లైంట్ చేస్తూ ఉంటారు కారణం ఏమిటంటే మీరు సాధనైతే చేసుకున్నారు అదే సమయంలో కామప్రోధ లోపాలను కూడా అట్టే పెట్టుకుంటున్నారు అంటే అతను మీ సాధన ముందుకు వెళ్ళేటప్పుడు కరెక్టా కదా చెప్పండి ఇప్పుడు మీరు సాధన చేస్తూ సాధన అంటే ఏమిటి ఏదో జపము ఇత్యాదులు ఉంటాయి ఏదో మంత్ర జపము పర్ ఇయర్స్ చేస్తారు నేను అష్టాక్ష అంటే ద్వాదశాక్షర మహామంత్రాన్ని పద పదమూడు లక్షలు పదిహేను లక్షలు చేశాను ఐదేళ్లు పట్టిందండి అంటాడు ఏమైందిరాకండి ఏమీ కాలేదండి అంటాడు ఎందుకు కాలేదు ఈ ఐదేళ్లు ద్వాదశాక్షత మహామంత్రాన్ని పొద్దున్న మధ్యాహ్నం సాయంకాలం స్నానం చేసి మడిపట్టకట్టి ధావళి ఏదో కట్టి అయితే పొట్టుపంజ ఏదో కట్టి బాగా బొత్తులోవి గట్టిగా పెట్టి వీడు చేస్తున్నమాట వాస్తవమే అలా చేస్తూ ఉండగానే ఈ మూడింటిని వీడు కంటిన్యూ చేస్తూ కామక్రోభ లోభాలు కొనసాగుతూ ఉంటాయి అందరూ ఇలాగే ఉంటారు జపాలు చేసే వాళ్ళు యజ్ఞాలు యాగాలు తపస్సులు తీర్థయాత్రలు చేసేవాళ్ళు అందరూ ఇలాగే ఉంటారు ఓ వైపున అవన్నీ చేస్తూ ఉంటారు ఇంకోవైపున కామక్రోధ లోభాలని కొనసాగిస్తూ ఉంటారు ఇంకా వేదాంత విద్యార్థులు వీళ్ళు వేదాంతం ఇట్లించేటూ అట్లుండేటూ తల్ల కిందలుగా వండిస్తూనే ఉంటారు కామక్రోధ లోభాలు కొనసాగుతూనే ఉంటారు వీళ్ళు విద్యార్థులు కైసా పోహా హోంసక్త విద్యార్థులు ఎలా అవుతారు విద్యను కోరి వారా కామక్రోధ లోభాలు అచ్చేపెట్టుకునే విద్యార్థి కైసాహంసక్త అరే అసలు ఫస్ట్ కామక్రోభలోభములను మనం త్రోసిపుచ్చవలననేది కూడా వేసుకోడు గెడ్డ పుచ్చుకుని బతికులాడాలి ఏమని కర్మఫలాన్ని విధులు పెట్టరా శ్రీకృష్ణుడు కర్మఫలాన్ని విధులు పెట్టమనుకున్నాడు రా విధులు పెట్టు కర్మఫలాన్ని అని బతికులాడాలి వీడిని కర్మేవాధికారిస్తే మా ఫల కదా జనా అని చెప్పుకుంటారు అంటే ఫలం లేకుండా కర్మ ఎలా చేస్తాం అని అడుగుతాడు మొట్టిగా మొట్టి పుచ్చోబెట్టి గుర్తుపెట్టాలి ఎవడు బతిమీలాడతారా గడ్డ ముట్టుకుని బతిమలు ఆడతారా చెప్తారు కానీ పద్మాన్ని చెప్తారు తప్ప బతిమీలాడతారా వచ్చి ఓ విప్పుడు సాధనంతో ఉండటం కామక్రోధాన్ని కొనసాగిస్తూ ఉండటం దట్స్ వై అంటే మీకు శ్రద్ధ ఉండదు దాంట్లో మళ్ళీ శ్రద్ధ ఉంటుంది సాధన శ్రద్ధ ఉంటుంది సాధన శ్రద్ధ ఉంటుంది ఐ బట్ కామక్రోధాది త్యాగమునందు శ్రద్ధ ఉండదు జపం చేయడం మీద శ్రద్ధే తప్ప కామక్రోధ త్యాగం శ్రద్ధ ఉండదు శ్రీకృష్ణుడు నిన్ను జపన్ చేయమన్నాడా కామక్రోధాలను త్యాగం చేయమన్నాడా ఏం చేయమని చెప్పాడు త్యాగ చేయమని గట్టిగా చెప్పాడు జపం కూడా దేవుడు కూడా చెప్పాడు కాబట్టి అందుచేతనే మనం చేసేటువంటి ఈ త్యాగ ఈ సాధనలన్నీ కూడా నీరు కారిపోతూ ఉంటాయి నీరు కారిపోతూ ఉంటే తెలుసు కదా అవి పుష్పించి ఫలించం అలాగే నీరు కారిపోతూ ఉంటాయి సో సాధన చేస్తూ కామక్రోధ లోభములను పూర్తిగా ఎప్పుడైతే త్యాగం చేస్తారో అప్పుడు మీకు ఆ సాధనలో ఒక స్పెషల్ ఎఫెక్ట్ మీకు అనుభవానికి జపము ధ్యానము కీర్తన కీర్తన కాదు ఆ తెల్లవారులు తాలాలు తప్పెట్లు పెట్టి హార్మోని పెట్టి మైకు పెట్టి కీర్తన మైకెందుకు రామనామానికి మైకెందుకు పాఠం చెప్పేప్పుడు కంఠంలో ఏం కాబట్టి మైక్ కావాల్సి వచ్చింది కానీ గాంధీ గారు మైకు లేకుండా మాట్లాడేవారు ఆ రోజుల్లో గాంధీ గారు సభ పెడితే వేల మంది వచ్చేవారు దానికి మైకు లేకుండా మాట్లాడేవారు సో కాబట్టి కీర్తన తర్వాత సత్సంగము ఇవన్నీ చేస్తారు సత్సంగం అంటే శ్రవణం అనధ్యాసనములు ఇవన్నీ చేస్తూ ఉంటారు బట్ అట్ ది సేమ్ టైం వాటితో పాటుగానే కామక్రో ఫలోభములను కూడా కొనసాగిస్తూ ఉంటారు అందుచేతనే అది ముందుకు వెళ్ళదు ప్రోగ్రెస్ ఏమీ ఉండదు ఆ సుక్ ఆమృతే కాలం నయేద్ వేదాంత చింతయ దావసరం కించిత్ కామాదీనాం మన గతి అని ఒక శ్లోకం పంచదేశంలో ఎక్కడి నుంచో వచ్చి ఉంటుంది మనకి ఏ శ్లోకం ఎక్కడైనా డౌట్ వస్తే పంచదేశం గుర్తుకు వస్తుంది దాంట్లో బాగా ఇచ్చి తీసుకెళ్ళి ఎవడెప్పుడు వెరిఫై చేసి అవునని వాడేవాడు కాదని వాడేవాడు కాంతపురాణంలో రేవాఖండంలో ఉందంటే అయిపోయింది అక్కడ ఇంకా మళ్ళీ దాన్ని ఏం చేస్తుందా ఇంకేపీ అప్పీలు ఉండదు అఫీలు ఉండదు అటు కోర్టు కేసులకు అప్పీలు ఉండదు దీనికి అప్పీలే ఉండదు సో బతుకున్నంత కాలము పొగలు ఒక రోజులో నిద్రపోయే వరకు జీవితము వరకు మనం వేదాంత తింతన చేయాలి ఆత్మస్వరూపనిష్ఠులుగా మనం ఉండాలి అంతే తప్ప కామక్రోధ లోపములకు నిసర్వంత అవకాశం కూడా ఇవ్వవద్దు అని మనకి శాస్త్రాలు చెప్తూ ఉంటాయి కాబట్టి సాధన చేసేసేమో అంటే సరిపడదు సాధనతో పాటు అసాధన కూడా కలిసి ఉంటుంది అందరి వల్లే సాధన ఉంటుంది అసాధన అసాధన అంటే కామక్రోధ రహితం కామక్రోధ లోభములకు అసాధన అని పేరు అంటే సాధనం వ్యతిరేక్త నై అనేది వ్యతిరేకార్థంలో వస్తుంది సాధన సాధనం వ్యతిరేకము కాబట్టి సాధన అన్నది మిమ్మల్ని గట్టికి తీర్చి సాధన ఎలా ఉంటుందంటే అసాధనరహిత శుద్ధ సాధన అని చెప్పారు అసాధనములు లేని శుద్ధమైన సాధన చేయాల్సి ఉంటుంది అంటే కామక్రోధ లోభములు దరిదాపులలో కూడా లేనటువంటి శుద్ధమైన సాధన చేయాలి ఒక్క మాటలో చెప్పాలంటే మీరు కామక్రోధ లోభములను అచ్చిపెట్టుకుని మీరు జపం చేసినట్లయితే ఆ జపం ఉపయోగం ఉండదు తీర్థయాత్రలు చేస్తే ఉపయోగం ఉండదు పూజలు చేస్తే ఉపయోగం ఉండదు అలాగే ఇప్పుడు మీరు లంచం ఇచ్చి స్పెషల్ పూజ చేయించారనుకోండి దానివల్ల ఏమిటి ఉపయోగం ఇప్పుడు పదివేల టికెట్టు కళ్యాణం టికెట్ యాభై వేలు ఇచ్చి కొనేసి కళ్యాణం చేయించారు దేవుడికి కళ్యాణం చేయించారండి వీడేదో దేవుడికి పెళ్లి వీడు లేకపోతే దేవుడికి పెళ్లి లేక పాపం బ్రహ్మచారిగా ఉండిపోతుండీ ఏమిటి వీడి అభిప్రాయం ఏమిటో వాట్ మీన్ బ ఎవడైనా ఒకడు కాలర్ పట్టుకున్నా అడగాల అక్కర్లేదా నువ్వు నువ్వు యాభై వేల బ్లాక్ మనీ ఇచ్చి కళ్యాణం చేయటపోతే దేవుడు కళ్యాణ రహితుడుగా కళ్యాణ విహీనుడుగా ఉండిపోతాడనా ఏమిటి నీ అభిప్రాయం ఏమిటో అని ఎవడో ఒకడు కాలర్ పట్టి అడగాల అక్కర్లేదా కళ్యాణ్ ఎలా ఉంటుంది అది ఒక అధ్ఞానము అలాగా తాండవం చేస్తూ ఉంటుంది కానీ ఇప్పుడు నా నా ప్రసంగాన్ని కనుక బయట వినిపించారంటే మా ఇంటి ముందు ధర్నా చేసేస్తారు ధర్నా చౌక్కు ఇక్కడికి వచ్చేస్తుంది పద్మనాభనగర్ వచ్చేస్తుంది అక్కడ ఏం చేశాడు ఏదో ఇలా నాలుగు గోళ్ల మధ్యన నాలుగు మాటలు వాగేసి నేను రహస్యంగా ఎక్కడికో పోయో మూల కొట్టుకుంటున్నాను కాబట్టి బతికి బట్టగ తగ్గాలి అయితే ఈ మాటలు చెప్పి గట్టి ఎక్కడం అలా అసలు సంభవమైన గోళ్ళు వచ్చేస్తుంది నాకు అనుభవమే నేను ఉత్సాహంగా చెప్తాను నాకు రివోల్ట్ వస్తుంది కృషి కేసులో కూడా వస్తుంది ఓనీ ఏదో హైదరాబాద్ లో ఏదో సంవసార్ల మధ్యలో మరీ అంత గట్టి వేదానం అక్కర్లేదు కదా నువ్వు కొంచెం కంట్రోల్లో ఉండొద్దా అని నాకు చివాట్లు వేయండి నేను నోరు మూసుకుని ఊపుకుంటాను కూడా నేను అలాగే ఉండాలా అక్కడ కూడా శంకరుల యొక్క హృదయాన్ని ఆవిష్కరించరాదా రాదు ఊరికే శంకరులను ఊరికే నాటకమే తప్ప శంకరంలో హృదయాన్ని ఆవిష్కరించేటువంటి సందర్భం కూడా కృషి కేసులో కూడా రివోల్టే అం యు క నాట్ కాల్ స్పేడ్ దట్ ఈస్ ది స్పేట్ ఆఫ్ దీపుల్ తమస్ అంటే మరి అంత గట్టిగా ఉంటుంది కామక్రోధ అంత భయంకరంగా మనిషిని తప్పుదారిని పట్టిస్తూ ఉంటాయి కాబట్టి తర్వాత సమాజ సేవ సమాజ సేవ సమాజానికి హితం చేయాలి సమాజ సేవ మంచిది వీడు కామక్రోధ లోభాలు పెట్టుకుని సమాజ సేవ చేస్తూ ఉంటాడు దానివల్ల వీడు చేసే సేవలో కొంత సమాజానికి అపకారం కూడా ఎనిమిడి ఉంటుంది సమాజ సేవ చేస్తూ ఉంటాడు దాంతోపాటు కామక్రోధ లోభాలు ఉంటాయి కాబట్టి కొంత సేవ కొంత అపకారము అలా కలిసి ఉంటాయి మీరు కామక్రోధ లోభములను విడిచిపెట్టి పూర్ణ ఆత్మనిష్ఠులుగా ఆత్మ ఏకాత్మ ప్రత్యయ సారం అన్నట్లుగా మీరు ఆత్మనిష్ఠులుగా ఉన్నట్లయితే అంతకు అంతకంటే పెద్ద సమాజ సేవ మరొకటి ఉండదు మీరు మీరు ఎప్పుడైనా ఆలోచించారా భగవాన్ బుద్ధుడు సమాజ సేవ చేశాడా ఏమైనా రమణ మహర్షి సమాజ సేవ ఏమైనా చేశారా రామతీర్థ మెహర్ బాబా మొదలైన మహాత్ములు ఆత్మనిష్ఠులుగా ఉన్నారే తప్ప వాళ్ళు పనిగట్టుకునే సంస్థలను పెట్టి ఈ సేవ ఆ సేవ అలాంటిదేమైనా మొదలుపెట్టారా కాబట్టి సమాజ సేవ అన్నది కామక్రోధ లోభములను జోడించి చేస్తూ ఉన్నంత కాలము అది కూడా ఫ్రస్ట్రేషన్లోకి సమాజానికి అపకారమే జరిగే సందర్భాలు కూడా ఉంటాయి మీరు కామక్రోధ లోభములు లేకుండగా స్పాంటేనియస్గా స్పాంటేనియస్గా సమాజ సేవ సమాజం అంటే మొత్తం సమాజం అంతా కలిపి సేవ చేసేసిన మీ ముందుకు వచ్చిన మనిషికి మీరు సేవ చేయండి వాడికి సేవ మీ దృష్టిలో పడిన సేవ మీరు చేయండి స్పాంటేనియస్గా సేవ చేయండి కామక్రోధ లోహాలని మీరు ఎప్పుడైతే వదిలిపెట్టారో మీ ఉనికియే మీ సత్ ఉంగుటయే సృష్టికి సేవ అయిపోతుంది కాబట్టి అన్ని విధముల ఈ కామక్రోధ లోహముల యొక్క స్వరూప స్వభావములను తెలుసుకుని వాటిని విదిలిపెట్టవలను ఎంతలా ఉంటారు చూడండి విముక్తోద్వారై ఈ తమస్సు చీకటికి ద్వారములు మూడున్నాయి వీటి నుండి విడుదల అవ్వాలి తమోద్వారములు అనగానేమి తమసో నత కుఃఖమోహాత్మకా అంతా ప్రతీకాత్మకంగా ఉంటుంది భాష్యం సమస్తంటే నరకము సమస్తన్నా నరకమన్నా ఒకటే నరకం అంటే ఏమిటో తెలుసినా మీరు దుఃఖంతో ఉంటారు మోహంతో ఉంటారు అదే నరకం ఇక్కడ బతికి మరో జీవితాన్ని గడుపుతూ ఉంటాము ఓవైపు దుఃఖం ఇంకోవైపు మోహం దుఃఖం ఏమిటి ఈ భార్యాపుత్ర ధన కనక వస్తువాహనాదులు నాకు అనుకూలంగా లేవు అని దుఃఖం అది నాకు ఉండాలి అని మోహము మోహం నుంచి దుఃఖం పుడుతుంది దుఃఖం అండి మోహంలోకి అదే నరకం ఇప్పుడు డిమానిటైజ్ చేసి పారేశారు ఆ కట్టలు పెట్టుకుని అయ్యో నా బతికిళ్ళ అయిపోయింది నా కట్టలు అన్నీ వేస్ట్ అయిపోయాయి ఈ కాగితాలు ఎందుకు పనికిరాని పోయిపోయాయి ఒకప్పుడు ఈ కైతాల మీద రోజు పువ్వులు వేసి ఆరాధించి మళ్ళీ జాగ్రత్తగా భద్రంగా లెక్క పెట్టుకుని కట్న కట్టుకుని దాచుకున్నాము బీరు వాళ్ళలో ఇప్పుడు ఈ కైతాలన్నీ ఉత్తా అయిపోయాయి అని వీడు దుఃఖిస్తూ కూర్చున్నాడు అనుకోండి అది దుఃఖము ఈ కవితాలు నేను బాగుపడి ఉండేవాడిని నా బతులు ఎంతో అద్భుతంగా ఉండేవి అది మోహం దుఃఖ మోహం సో ఇదే నరకం అంటే మళ్ళీ నరకం అంటే వేరే వేరే ఉండదు సో యమధర్మరాజు అంటే మన నరేంద్ర మోడీ గారే యమధర్మరాజు ఈ నల్ల కుబేరులందరికీ ఆయనే యముడు తర్వాత వాళ్ళు పడుతున్న పాటలే ఇక్కడే ఉంటుంది నరకం దుఃఖ మోహాత్మక అంటే నరకం నరకస్య అనగానే ఆ ఫలానా దిశలో ఉంటుంది అక్కడేమో చుట్టూ గోడ ఉంటుంది ఎక్కడ కాపలాదారులు ఉంటారు వాళ్ళ కొమ్ములు ఉంటాయి చేతుల్లో కత్తులు ఉంటాయి పాతకాలపు కత్తులు కూడా ఈ రోజుల్లో ఏకే ఫార్టీ సెవెన్ లో మీరు వచ్చాయి సో అలాగే చెప్తారు అలా అలా చెప్పట్లేదు భవిష్యత్ మనసహా నరకస్య దుఃఖ మోహాత్మక ద్వారా గేట్ వేస్ ఏమిటంది కామాదయ అంటే కామక్రోధ లోపములు మూడు తైరేతై స్త్రిభి విముక్త నర ఈ మూడింటి నుండి విముక్తుడైపోయినటువంటి మానవుడు ఏం చేస్తున్నాడు ఆచరతి అనుతిష్టతి రెండో వాక్యం ఆచరత్యాత్మన శ్రేయ వాడు తనకు శ్రేయస్సును కలిగించుకుంటున్నాడు తనకు చాలా హితమును చేసుకుంటున్నాడు చాలా మంది ఏమనుకుంటారంటే ఇప్పుడు మానవ స్వభావంలో ఉండే వీక్నెస్ దీన్ని వివేకానంద గారు వివేకానంద కూడా పరిశీలించినాడు ఆయన ఏమనుకుంటారంటే ఈ కోరికలను అన్నింటినీ వదిలిపెడితే మన బతికే ఎలా నడుస్తుందో అని భయపడతారు కోరికలు లేకుండా బతుకేలా ఉంటుందో అని భయపడతారు కోరికలు లేకపోతే జీవితం ఎక్కడ ఎక్కడ నడుస్తుందని భయపడతారు అలాగా అలా అంటే అర్థం మనం హ్యాపీగా ఉండాలంటే సెల్ఫిష్గా ఉండాలి ఒక్కలవి తిప్పుకోవడం అంటే సెల్ఫిష్ కదా మనం హ్యాపీగా ఉండాలంటే సెల్ఫిష్గా ఉండాలి ఎంతో కొంత వద్దో గొప్ప సెల్ఫిష్ లేకపోతే మనం హ్యాపీగా ఉండలేము అని వీళ్ళు నిశ్చయం చేసుకుని కూర్చుంటారు అదే దాని పేరే మోహము అని సో స్వామి వివేకానంద్ అంటారు నువ్వు సెల్ఫిష్గా ఉండడం ద్వారా నీవు నీకు చేసుకుంటున్న మంచి ఏమీ ఉండదు నీవు నీకు చెడే చేసుకుంటున్నావు ఏ అంశములలో నీవు సెల్ఫ్లెస్ట్ గా ఉన్నావో అప్పుడే నీవు నీకు మంచి చేసుకుంటున్నావు చూడండి ప్రతి కూడా తనకు తాను హాని చేసుకోవాలని ఉంటుందా ఉండదు చేతగాని కూడా తనకు మంచే చేసుకోవాలనుకుంటాడు అజ్ఞానంలో మోహంలో ఉన్నవాడు కూడా తనకు మంచే చేసుకోవాలనుకుంటాడు ప్రసాదాలని లడ్డూలని ఇదనేదని కళ్యాణాలని ఇవన్నీ డబ్బులు పెట్టి చేసుకుంటున్నావు దేనికి తనకు మంచి కావాలనే చేసుకుంటాడు కాబట్టి వివేకానంద్ అంటాడు బై ఆల్ మీన్స్ బీ సెల్ఫిష్ బట్ ఇన్ ది రైట్ నువ్వు సెల్ఫిష్గా ఉండు అంటే నీకు మంచి నువ్వు నీకు మంచి చేసుకోవాలి కానీ అది మంచి చేసుకోవడానికి పోయి చెడు నెత్తికి తెచ్చుకున్నట్టు ఉండకూడదు మంచి చేసుకోవడానికి వెళ్ళి మంచి తెలుసుకోవాలి కాబట్టి బి సెల్ఫిష్ బై ఆల్ మీన్స్ బి సెల్ఫిష్ బట్ ది రైట్ వే ది రైట్ వే ఆఫ్ బీయింగ్ సెల్ఫిష్ ఈజ్ సెల్ఫ్ మీకు మంచి కావాలంటే మీరు సెల్ఫ్లెస్ గా ఉండండి మనకి తెలుగులో సాధ్య ఒకటి ఉంది స్వంతానికి వంట ఒక కూర చేసుకుంటే పది మంది కోసం వంట చేసిన వాడికి పది కోట్లు అది కాదు సాధక ఏదో అలాంటి సంథింగ్ సివిలర్ టు సెల్ఫిష్ గా ఉన్నవాడికి రితే లాభం కలుగుతుంది సెల్ఫ్లెస్ గా ఉన్నవాడికి ఎంత లాభం కలుగు కాబట్టి సెల్ఫ్ లెస్నెస్ ఇది రైట్ కైండ్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అని స్వర్ణ వివేకానందాన్ని నిరూపిస్తాడు కర్మయోగంలో కాబట్టి బీ సెల్ఫిష్ బట్ ది రైట్ వే బట్ ఇది రైట్ వే ఆఫ్ బీయింగ్ సెల్ఫిష్ సెల్ఫ్ కాబట్టి కామక్రోధ లోహములను విడిచిపెట్టుటా అంటే సెల్ఫ్లెస్ అయిపోతాడు డిజైర్లెస్ ఫియర్లెస్ అయిపోతాడు ఆ విధంగా డివినిటీయే వచ్చేస్తుంది తనకి తాను గొప్ప మంచిని చేసుకున్నవాడు అవుతాడు తెలుసుకోవాలి ఇప్పుడు మాతృదేవోభవ తల్లిగారికి ఏదైనా కొంత సేవ చేయాలి అది మానేసి తిరుపతి నుంచి రామేశ్వరం వెళ్ళి వస్తే అయింది ఏమీ అవు ఏది మంచి తిరుపతి రామేశ్వరం పక్కన పెట్టవా తల్లిగారికి ఏదైనా కొంత సేవ చేయి అది మంచి నీకు నువ్వు మంచి చేసుకో నేను తిరుపతి నాకు నేను మంచి చేసుకుంటే వెళుతున్నాను బట్ దాని నాది రైతులే తల్లిని విడిచిపెట్టి ఎక్కడికో వెళ్ళి దేవుని పూజిస్తానంటే అదేమీ తెలివైన పద్ధతి కాదు ఆ దేవుడు అడుగుతాడు ఎలా నీకు నేను తల్లి రూపంగా ఇంటి దగ్గర ఉన్నందుకు నన్ను విదిలిపెట్టి ఇక్కడి కిందకు వచ్చేవరాను అని అడుగుతాడు అలా అనుకోండి కాబట్టి తనకు మంచి వేసుకోవాలి ఆత్మన శ్రేయ చేసుకోవాలి కానీ అది ఎలా చేసుకోవాలి కామక్రోధ లోభాలను పట్టుకుంటే నరకాన్ని సృష్టించుకున్నట్టు అవుతుంది ప్రతివాడు నరకాన్ని తనకి తానే సృష్టించుకుంటాడు దేవుడే ఇవ్వడు నరకాన్ని దేవుడు ఇవ్వడు గ్రహాలు ఇవ్వవు నక్షత్రాలు ఇవ్వవు వీడే సృష్టించుకుంటాడు అలాగా కామక్రోధలోపమోహాలను ఎప్పుడైతే కామక్రోధలోపమోహాలను ఎప్పుడైతే విడిచిపెట్టేస్తున్నాడో అప్పుడు తనకి తానే గొప్ప శ్రేయస్సును చేసుకుంటున్నాడు అంతేకాదు ఈ లోకంలో శ్రేయస్సును చేసుకున్న మాత్రమే కాకుండా ఈ దేహ ఈ జన్మ పూర్తి అయ్యేప్పటికీ మోక్షాన్ని కూడా పొందుతాను ఎతో యాతి పరామీ ఎందుకంటే డిజైర్లెస్నెస్ కియర్లెస్నెస్ ఈజ్ ఈజ్ గాడ్లీనెస్ అదే మోక్షం ఉంటే అదే ఇంక వేరే మోక్షం ద కాన్షియస్ ఇన్ విచ్ దో డిజైర్ అండ్ దేర్ ఇస్ నో ఫియర్ దియస్నెస్ ఈ కాన్షియస్ ఒక ఆయన దగ్గరికి వెళ్ళి అడిగారు అండ్ మరి మీరు సెల్ఫ్లెస్ ఇదే కుండలిని లేవద్దా కుండలిని లెస్తే కానీ మోక్షం ఉండదు కదా అంటే డిజైర్లెస్ అండ్ ఫియర్లెస్ కాన్షియస్నెస్ కే కుండలిని అని ఇంకొక పేరు అదే దాని పేరు కుండలిని అంటే ఇలా గుండ్రంగా చుట్టుకుని ఉంటుంది అది పైకిలా వేస్తుందని ఇది ఏమైనా ఏమైనా మ్యాజిక్ లేకపోతే తమాషయా అలాగే గుండ్రంగా చుట్టుకోవడాలు లేవడాలు ఏముండవు ఉన్నది ఏమిటి లుక్ అట్ యువర్ సెల్ఫ్ కాన్షియస్నెస్ ఉందా ఉంది దాంట్లో కామక్రోధ లోభాలు ఉన్నాయా ఉన్నాయి అదే సంసారము అదే బంధము దాంట్లో డిజైర్లెస్ కియర్లెస్ అహంకార మమకారములు లేని కాన్షియస్నెస్ ఉందనుకో సపోజ్ సపోజ్ ఉందనుకో అదే కుండలిని అదే మోక్షము అదే శ్రేయస్సు అదే పరాగతి గతో జాతి పరాంగతి కాబట్టి ఆ దిశలో మనం అడుగు వేయాల్సి ఉంటుంది సో అటువంటి మానవుడు తమక్రోధ లోపంలో విడిచిపెట్టిన మానవుడు ఏం చేస్తున్నాడు ఆచరతి అనుతిష్టతి అనుష్ఠిస్తున్నాడు ఏమిటనుష్న్నాడండి ఆత్మనష్టేయ తనకి తాను మంచి చేసుకుంటున్నాడు అంటే అర్థం ఏంటి తదపటమాదాచరీ మానవుడు ఏ కామక్రోధ లోభములచే కట్టివేయబడిన జీవితములో తనకు తాను మంచి చేసుకోలేకపోయాడో శ్రేయ నా ఆచేతకు పూర్వం ఇంతకు ముందు మంచి చేసుకోలేకపోయాడు ఇప్పుడు ఏం చేశాడు తెలివి తెచ్చుకుని కామక్రోధ లోహాన్ని విరిగి పెట్టేశాడు ఇరిగి పెట్టేసి ఇప్పుడు మొదటిసారిగా వీడు తనకి తాను మంచి చేసుకుంటున్నాడు ఎందుకని తద్ అపగమా ఆ కామక్రోధ లోహము అవతలిగిపోవడం వలన ఫర్ ది ఫస్ట్ టైం వీడు తనకి తాను మంచి చేసుకుంటున్నాడు ఇంతకు ముందు వరకు పూర్వం ఇంతకు ముందు తెలియకముందు ప్రహారోధ్యాయుని చదవకముందు ఆ కామక్రోధ లోభాలని పట్టుకుని వీడి వాటిని పట్టుకుంటాడు వీడి వాటిని పట్టుకుంటాడా అవి వీడిని పట్టుకుంటాడు ముందు వీడు వాటిని పట్టుకుంటాడు అవి చిన్నగానందు కథ చెప్పివరు వరద వరద వస్తుంటే దొంగలు కొట్టుకొస్తాయి కలప కొట్టుకొస్తుంది ఆ కలప ఫ్రీగా దొరుకుతుంది కదా కలప ఖరీదైందని వీళ్ళేమో ఈతగాళ్ళు ఆ వరదలో జంప్ చేసి కలవలోకి ఈది వెళ్ళి ఆ కలపని పట్టుకుని నాకు తెచ్చుకుంటాడు ఎవరికి దొరికింది వాడింది అది రూడు కలప ఎవరికి దొరికితే వాడిది వరదల వచ్చిన కలప కదా వీడు నల్లటి దొంగ కొట్టు చూసాడు పెద్ద దొంగ చింత చింత తుమ్మ దొంగ దొరికిందిరా చెప్పేసి వెళ్ళి ఈది వెళ్ళి పట్టుకున్నాడు దాన్ని పట్టుకుంటే అది లాగి లోపల వాడికి ఆశ్చర్యం వేస్తుంది ఏమిటి దొంగ నేను పట్టుకున్నాను ఇప్పుడు నన్ను కూడా పట్టుకుంది నన్ను దొంగ పట్టుకుంది ఏమిటి వాడికి ఆశ్చర్య అది వీడి పట్టుకుంటుంది దొంగ పట్టుకోవద్దు కదా మనం పట్టుకుంటాం కానీ అది మనం పట్టుకోవడం ఏమిటి వీడి ఆశ్చర్యపోయి ఆశ్చర్యపోయి మళ్ళీ పరికించి చూశాడు లాగి హలావిడి మనిషి పరికించి చూస్తే అది దొంగ కాదు ఎలుగుబంటి ఎలుగుబంటి దాన్ని బేర్ హగ్ అంట ఎలుగుబంటి కౌగులించి అది మనిషి దొరికాడంటే వదిలిపెట్టదు వచ్చి ఏం చేస్తుంది హగ్గు చేస్తుంది హగ్గు చేస్తే వీడి రిబ్ కేజీ విరిగి వీడు ప్రాణాలను విరిగి పెడతాడు బేర్ హగ్ ఆ తర్వాత దాన్ని గోళ్ళు చాలా పదులుగా ఉండి ఆ వెనకాల భాగం కూడా చీర్చి వేసినట్టు అయిపోతుంది బతికితే గొప్ప బేర్ హగ్ అంటారు ఆ విధంగా వీడు ఆ కామక్రోధ లోభముల యొక్క హగ్గులో ఉండిపోయినాడు సత్ప్రతిబద్ధ ఉండి తనకి తాను ఏమి శ్రేయస్సు మంచి చేసుకోగలుగుతాడు చేసుకోలేడు పూర్వం ఇప్పుడు ఈ బేర్హద్దును విరిపించేసుకుని కామప్రోహలోభముల నుంచి బయటపడిపోయాడు కాబట్టి తనకి తాను శ్రేయస్థుని చేసుకుంటున్నాడు ఆచరతి ఆత్మన శ్రేయ తరణాత్తి పరాంగతి మోక్షమతి ఈ కామక్రోధలోభములను విడిచిపెట్టి తద్వారా తనకు తాను శ్రేయస్సు చేసుకు విడిచిపెట్టడమే శ్రేయస్సు మీరు కొత్తగా ఏమీ పడుతుంది అక్కర్లా కొత్తగా తెచ్చేది ఎందుకంటే ఆత్మ పూర్ణమైన ఆత్మ ఎప్పుడు వీడి దగ్గర ఉండదు విడిచిపెట్టి తద్వారా తనకు శ్రేయస్సు చేసుకున్న తద్వారా తదాచరణి వీడికి మోక్షం కూడా జీవన్ముక్తి కూడా లభిస్తుంది okka modalo cheppalante desirelessness is godliness fearlessness is godliness so you can bring out your godliness now and here then god consciousness anta ee kaamakrodham lehamulu leni consciousness ni god consciousness anta god consciousness lo edakamaina kamanalu selfish approach undadu nirvan గాడ్ కాన్షియస్నెస్ యొక్క ప్రత్యేక లక్షణం ఏమిటంటే గాడ్ కాన్షియస్ మహాత్ములు భయము నిరూపరు వాళ్ళు దేనికి భయపడరు భయపడ్డానికి ఏముంటుంది ఏమిటి భయపడ్డానికి ఏం భయపెడతాను ఏమి లేదు నరేంద్ర మోదీ గారు చెప్పారు మహాగఠబంధన పెడతాం ఇది పెడతాం ఇది పెడతాం నేను దింపేస్తామని నన్ను భయపెడుతున్నారు నన్ను భయపెట్టేది ఏం లేదు పెట్టుకోండి లేదు ఏం చేస్తారు మీరు ఆఖర్లో ఆఖరిగా ఏం చేస్తారు ఓడిస్తారు నేను ఫకీర్నే బుధుల మీద పండుగ వేసుకుని హిమాలయాలకు పోతారు నన్ను మీరేం చేస్తారని అన్నడా కామక్రోధ లోభములు లేని వాడిని ఎవరూ ఏమీ చేయలేదు కామక్రోధ లోభాలుంటే మీరు వాటికి బాధితులై దుఃఖాన్ని అనుభవించాలి తప్ప మహాత్ములు భయం అన్నది ఏదో లివ్ అటర్లీ ఫియర్లెస్ దే ఆర్ నాట్ అయిడ్ ఆఫ్ ది వరల్డ్ they are not afraid of god they are not afraid of life they are not afraid of death there is samsar lalla untaru they are afraid of the world they are afraid of god they are afraid of life they are afraid of death samsar lalla amakro rophumulla allaga parinam isthai amatti god consciousness of a oka pradhana maina lakshana endante attam fearlessness తర్వాత గాడ్ కాన్షియస్ పీపుల్ ఎలా ఉంటారంటే భవిష్యత్తు గురించిన చింత లేచమైనా ఉండదు వారి అలా ఉంటారు గాడ్ కాన్షియస్ పీపుల్ మీరు ఓ నెంబరు న్యూమరాలజీ అంటే ఓ నెంబరు లేకపోతే రాళ్ల ఉందరం లేకపోతే హోరోస్కోప్ బతుకుని వీడి చుట్టూ వాడు చుట్టూ వాడి చుట్టూ తిరుగుతూ ఉంటే అది ఏమైనా మిమ్మల్ని ఉద్ధరిస్తుందనుకుంటున్నారా ఏమైనా ఆ విధంగా వాడికి దేవుడికి అసలు ఏమి సంబంధం లేదు దేవుడు అక్కడ ఉండడు భయంతో ఉన్నవాడి దగ్గర దేవుడు ఉండడు అభయంలో దేవుడు అభయస్వరూపుడు భయంలో ఎందుకుంటాడు భయంలో అజ్ఞానం వ్యామోహం ఉంటుంది దేవుడు ఉండడు సరే ఓ సెన్స్లో దేవుడు సర్వవ్యాపకుడు అది వేరే సంగతి మీరు మళ్ళీ నన్ను ఫోన్ చేసి దేవుడు సర్వవ్యాపకుడు అన్నావు కదా మరి ఇక్కడ అలాగంటే అడగద్దు సుమా ఏదో సామని చెప్పినట్టు చాలా మించి కుదిరింది తనకి రోడ్లు రుచం అన్నట్టు అలాగే దాన్ని అసలు సందర్భరహితంగా మొక్కలు పీకి మళ్ళీ నాకు ఫోన్లు చేయడం లేకపోతే ప్రశ్నలు వేయడం అన్నది అక్కర్లేదు మీరే ఆలోచించుకోవాలి కాబట్టి సో గాడ్ కాన్షియస్నెస్ తర్వాత గాడ్ కాన్షియస్నెస్ అని లో అటాచ్మెంట్ ఉండదు లవ్ ఉంటుంది అంతేకాకుండా గాడ్ కాన్షియస్ పీపుల్ ఎలా ఉంటారంటే ప్రేమ సర్వ శక్తివంతమైనది ఈ సృష్టిలో మీరు సర్వమును కూడా ప్రేమ శక్తితో జయించగలరు అనేటువంటి ఒక గాఢమైన జ్ఞానంలో ఉంటారు గాడ్ కాన్షియస్ పీపుల్ అలా ఉంటారు తర్వాత ఫైనల్ గా గాడ్ కాన్షియస్నెస్ అని నేను ఏదైతే ఇంతవరకు విస్తారంగా చెప్పుకుంటూ వస్తున్నానో దీన్ని మీరు సైకాలజీ లెవెల్ కి దిగలాగ వద్దు సైకాలజీ సైన్స్ ఇది సైన్స్ కాదు ఇది స్పిరిచువాలిటీ lot more than science science gundhi velu da anukuntam le dali pai vettu endukanta psychology lo ye attachment lo detachment lo vanni kuda real ga vallu swikaristharu ande ee relationships real anukuntaru manam vaadiki reciprocity undali manam preminchina kuda vadu telu mani preminchali anni ela untunda aa level ki deni tiskalapodu this is not psychology psychology ante this kind of um uh, mind observation and movement personality development kind of thingology is not personality development it is not more than that antho manchi vishayalu untayi science apudu manchi okka povu kaani this is super science adi aa teda ni gamaninchali ante tappa god consciousness ni psychiatry level loki teesukovali podu it is lost more than that adi na manovishthiti కాబట్టి ఆ విధముగా మోక్షమును కూడా పొందవచ్చును అక్కడికి ఆ శ్లోకం పూర్తయిధి వర్తతే కామకారలాప్నోతి న పరాంగతి ఈ ఇలాంటి శ్లోకాలన్నీ చాలా గంభీరంగా ఉంటాయి ఇవి ఎలా ఉంటాయంటే సమాజంలో ఉండేటువంటి కుళ్ళును లేక అజ్ఞానము అజ్ఞానమే కుళ్ళు అంటే అజ్ఞానమే అజ్ఞానమును అధ్యాలంజ్ చేసి కొట్టి పరిస్థితిలో ఉంటాయి కాబట్టి జనులు నేను ముందే మనం చేశాను ఆహారోధ్యాయం యొక్క స్వభావం జనులు ఓపెన్ మైండ్తో వినాల్సుకుంటుంది మీరు ఏదైనా పూజ చేసినట్లయితే ఈ పూజలోకి వచ్చేసాం అప్పుడే పూజ ఎలా చేయాలో చెప్తున్నారు ఎలా మీరు ఏదైనా పూజ వ్రతము దానము తపస్సు ఇత్యాది ఏదైనా చేస్తూ ఉంటారు కదా చేయాలి కూడా చేసేప్పుడు మీరు తెలిసి చేయాలి జ్ఞాత్వా కర్మాన్ని కొన్ని తెలిసి చేయాలి విధి తెలుసుకుని చేయాలి ఆ విధికి ఇంపార్టెన్స్ ఎందుకు నేను ఆలోచిస్తూ ఉంటాను నాకు దొరికిన సమాధానం ఏమిటంటే అంటే విధి చెప్పినట్టు నోరు ముసుని చేయని అలాగే చెప్పేస్తారు అయిపోతుంది కానీ నాకు దొరికిన సమాధానం ఏమిటంటే ఈ హోమం చేస్తే మీకు ఆ స్వర్గం లభిస్తుంది అని ఉంటుంది ఇప్పుడు ఈ హోమానికి ఆ స్వర్గానికి మధ్యలో సంబంధం ఏమిటో మనకు ప్రత్యక్షంగా తెలిసేది ఏమీ కాదు లేదా మనం రేషనల్గా థింక్ చేసి తెలుసుకోగలిగేది కూడా ఏమీ కాదు అలాంటి సంబంధం ఏమి కనపడదు కాయినా సంబంధాన్ని పెట్టుకుని ఆ కర్మను ఆచరిస్తాం ఈ కర్మకి ఆ ఫలానికి మధ్యలో సంబంధమును ఎస్టాబ్లిష్ చేసేది ఏమిటంటే శాస్త్రము అదే గతి ఇంకా వేరే ఏమీ లేదు దాని మీద మీకు విశ్వాసం ఉంటే కర్మ చేస్తారు లేకపోతే విలువ చేస్తారు ఆ శాస్త్రమును మీరు విశ్వసించి చేయాల్సి ఉంటుంది కాబట్టి మీరు కర్మ చేస్తున్నారంటే మీకు శాస్త్రమే ప్రమాణం తప్ప ఇంకా వేరే ప్రమాణం ఏం లేదు ప్రత్యక్షం యుక్తి కానీ మీకు సహకరించి ఏమీ లేవు అక్కడ ఆ శాస్త్రమే ప్రమాణం దాన్ని పట్టుకుని ఇది నన్ను గట్టెక్కిస్తుంది అనే ఒక విశ్వాసంతో ఒక ఫైట్ తోటి చేస్తాం అవసరం ఇది నీడెడ్ చేస్తాం కానీ శాస్త్రమే ప్రమాణమైన చోట శాస్త్రము చేత చెప్పబడిన విధి అత్యవసరమవుతుంది మీరు శాస్త్రం ఒక్కటే ప్రమాణం ఇంకా వేరేది ప్రమాణం లేని సందర్భంలో మీరు విధిని పాటించకపోతే ఆ పూజ మిమ్మల్ని గట్టెత్తిస్తుందా అనేది చెప్పడం కష్టం అవుతుంది మళ్ళీ అసలే నమ్మకం మీద బేస్ అయి ఉన్నది దాంట్లో కూడా మరియు దాని ఫౌండేషన్స్ కూడా షేక్ అవుతూ ఉంటాయి అలా చేయకూడదు మీరు చేస్తే పూజ చేసుకు చేసుకోవాలి పూజ చేసే సందర్భంలో తెలుసుకుని చేయాలి విధి విధానంగా చేయాలి మీకు ఇప్పుడు ఒక కుర్రాడు ఉన్నాడండి వాడికి రెండే తప్పులు వాడు అన్ని విధాలా మంచివాడు తనకి తోచదు ఇతరుడు చెప్పింది వేనాడు అన్నట్టుగా చేయకూడదు పూజలో మీకు తోచదు ఇతరులు చెప్పింది మీరు వేలరు మీరు పద్ధతిలోనే మేము చేసుకుంటాము అంటే వికాసం ఉండదు కాబట్టి ఆ టాపిక్ వస్తూ ఉన్నాయి ఈ టాపిక్ ని మళ్ళీ ఇప్పుడు కొత్త టాపిక్ మొదలు పెట్టి మన టైం తక్కువ ఉంటుంది ఈ టాపిక్ ని మళ్ళీ శనివారం మొదలుపెట్టి దాన్ని ఒక కొడుకు తీసుకొస్తాను పదహారో అధ్యాయం పూర్తి అయిపోతుంది వారంలో పూర్తి అదే వెంటనే మనం ఇంకా ఆగకుండా విరామం ఏం పెట్టకుండా పదిహేడో అధ్యాయంలోకి మూర్ణం ఓ